नमो श्री राम श्री राम जनसात्त्वया पुचितति श्री गंधम पोम पो लब्धो लीके मुदारमा चित्तमन्य प्रादुत्तम वरपदम ब्रह्मेशान मुखागत सदम जन भण्ड भन्नाशिवम वन्ने జూఢమోజా గంధమ సుందరీయమణిమరుక్కుణీ ధన భుజ ద్వందై తో శ్రేయో దేవామణి ేద సముద్రరాజకనయాీరంగ రాజేందరీ దాసీభూత సమస్త దేవాలా పాంపురామండక బ్రహ్మేంద్ర గంగా పాతలాబ్నాథితాది <laughs> పరిపూర్ణలోచన ైలాసి సో దిాసాసన జైతేఘ కంఠే మాయావాజ కుజంగ భంగ గరుడత్రై నిజూడా మే <experiences> వారికి సాలు ఆచరించేసభామం మెట్టిద్యులే యొక్క కుమారుడైనటువంటి సుఖమునే కథ సక సుఖం వారి యొక్క పేరు పరమ భాగవతులు ఆ వంశ యొక్క కుమారుడున్నారే సర్వేత్తపెట్టాను కేవలం శరీరములు అట్లా పరమ భాగవంతులు వాళ్ళు సర్వేశ్వరుడు అంటే సర్వేశ్వరుడు వారి యొక్క కథలంతా రంగం కాబట్టే ఆ రంగము అంటే ఆ భగవద్భక్తులున్నానే వారి యొక్క దాసులు తీసుకోవాలి వారు వచ్చే గానీ ఆ భగవంతుడి ఆనందం కలగదు నమ్మాలు వాళ్ళు అన్నారట అర్థం తొందరగా తో మూడు రోజులు అన్నారట సాను సానుభాసులు అన్నారట కులరాలు వారు మా స్వరలోక నీ ఎక్కడ సాధువాల్సి ఉండూ ఉన్నారు ఏంటి అంటే ఆ భవేస్తు మహిమన్నదే అప్పుడు దానికో భగవద్భుతులు వాడు సంగేత్రుడు భక్తి చేత కానీ దొంగలో ఇతరు వారికి వస్తువు వారి యొక్క సృష్టి లైములు చేస్తూ ఉన్నది అహిరాంగ కోటి బ్రహ్మాష్ట్ర నాయకుడు వేస్తుంది ఆ భక్తి క్రితం ఉన్నట్లయితే విద్యా అవసరం లేదు ధనము అవసరం లేదా ఏంట ఆ ప్రమాణం అంటే చెప్తూ ఉన్నారు పెద్దలు విద్యా కృపన శ్రీధుర పేదం పచ్చా ష్ పల్లికారి ఎవరో గుహుడో అని అంతా అరణ్యానికి వెళుతూ ఉన్నారని చెప్పి ఆ సమర్థమైన చాలు కూడా వెంట పెట్టుకుని అనేక పదార్థము ఎవరు తీసుకున్న వచ్చాట ఆ గంగా తీర నిలబడి ఉన్నాడు వచ్చి రామా ప్రకారం కావచ్చు ఆ రక్షణ స్థాయి వారుండి పాపం వచ్చిందగత్కర్త సాడు రాముడు అట్లాంటి యొక్క రాముడి రామాన్ అనే వ్యుడు అంటే వారించారట్రస్వామి వారు వారిచ్చిందే చాలతో నడిచి చాలు చాలతో నడుస్తాడా కూడా రాదు వేరు పూర్వములు ఉన్నాయి కాదు రామచంద్ర స్వామి వారు అరణ్యానికి వెళుతూ ఉన్నారనే ఉద్దేశం చేత కానీ వచ్చాట ఆ కాలం చేత కాలుపు నడిచి వచ్చావా గుహుడా అది కౌలుచుకున్నాన రామచంద్ర స్వామి వారు ఇక తీసుకున్నాడా గుహుడు ప్రభు ఇక అరణ్యానికి వెళ్ళాలా నా అవత్యం అవద్దు నీ అధ్యం నాకున్నది అనేకమైనటువంటి మేఘవాలు ఎవరు ఇష్టాను అని చెప్పు అప్పుడు అర్థమైందట స్వామి వారికి ఆ ఊహుని యొక్క భక్తి మరి ఆధుని యొక్క వృత్తి నరవడి అంటాడి మరి జగత్ స్వాధీనం అయ్యాడు అంటే అంటే యొక్క వయస్సు అంతా ఆరు సంవత్సరం వయస్సులో ఉన్నాడప్పుడు ఆ తినతల్లి వాక్యములనే యొక్క తప్పుదను అంత తినతల్లి వాక్యములే చంపబోయాడు కానీ నాకు ఈ విషము రావచ్చు అది నారాయుడి యొక్క దేవాయొక్క అంజము ఆడుగు వేయాలి అప్పుడు కానీ చెప్పదు వెళ్ళిపోతానని అంటే అవులా వీరి యొక్క ఈ రాష్ట్ర పెద్దల యొక్క గొప్పతనం ఏమి అని ఆ రాజ మహర్షి ఆశ్చర్యపోయి చెప్పాడు పద్ధతి యావత్తు కూడా ఆ సర్వే చులు సాధ్యమయ్యే తపస్సు చేస్తూ ఉన్నారు ఎవరిహార సంవత్సరాల చేసినటువంటి వారికి అహోరాత్రుల మార్గం వాసు ఉపదేశించి అహోరాత్రం చేస్తుందట అర్థాన శక్తి వస్తుంది ఆ మంత్ర ప్రభావం అతని యొక్క వాసుదేవ ద్వారచరు ఉపదేశించారట నాలుద చెప్తే ఆరానికి పోయి అక్కడ పెట్టాడు మూడు మాసములు పలహాలు ఆహారం నాలుగవ మాసమున అన్నభట్టలున్నాయి నాలుగవ మాసములు ఆవులే ఆహారం ఐదవ మాసముల వాయుచ్చకున్నీ ఐదో మాసం వచ్చే వరకు వాయువే ఆరో మాసం ఆహారు ఆహారం లేదు బాగుండే తొమ్మిది చేతులు పరిగెత్తాడు ఈ తృతి మధ్యమున సర్వే సమయము పంపించి చేసే వరకు జగత్తులు యావచ్చు కలిగిపోయింది పరిగెత్తారు ఆ చేరుగురు కాని పోయి కుయోగుడు అని చెప్తేణ్ణయిన నన్ను ఆ ఉత్తాను పాటలు తనయుడు కుటుంబముల వంచూపుడు ఆ యొక్క రూపున్నాడే ఆ వంచిన కారణం చేత ఇప్పటికైపోయింది ఉత్తం నాట ఎక్క లేదు వాడు చేసావేం చేశానమ్మా చాకే కానీ నాకు బాగా ఇలా పట్టుకుని చాక వేసిందిగా రక్ష నచ్చని మరి బాగా ఇరవై ఎన్ని వేల రైలు మా అన్నీ సామాన్య వైద్యులు పడికైనా లేదు రావద్దు విమానం మీద వచ్చినా లాగీస్ మీద వచ్చినా టైం వచ్చదో ని లేదమ్మా అలాగే ఎప్పుడైతే చెప్పారో వచ్చేసారి ఆ సర్వేశ్వరులు వచ్చి ఆ త్రూ యొక్క ముందు నిలబడ్డాడు ఆ లోపల ఉన్నటువంటి అంతరిహితం అయిపోయిందటకాలంలో ఉన్నటువంటి లోపం పోయింది అని కలుగుతించాడు ముందు నిలబడి ఉన్నాడు సర్వేశ్వరుడు అయా మొక్ష నువ్వు రాజ్యాంక్షతో సమస్య చేశావుతా అక్కడ శాశ్వతంగా రాజ్యం చేయవలసింది అని అర్థం ఆట అంటే శ్రుడు మహాబాసు అని చెప్తున్నాడు బయట ప్రశ్నించాడు ప్రభుత్వ సాధించలేదు జన్మమ్ముల సాధించుకునే జన్మములైనా సాధించలేని పరమాత్మను ఆవు మాసంలో సాధించాలి మరి సంతోష ఒక రాజు దగ్గరికి వెళ్ళేవాడు తన యొక్క పాండిత్యం చేత చెప్పించాట రాజుని ఏం కావాలయా అయామైన అట్లా ఉన్న కోరికమైనటువంటి యొక్క మోక్షానికి అయితే మోక్షాన్ని కోరక ఈమైన రాజ్యాన్ని కోరనే అది రాష్ట్రకి వెళ్ళిపోయాడన్నాడు అట్లాగే ఇక గజేంద్రుని ఎక్కడించుకుడు గజేంద్రుడు ఏమి రాజుగా వైకుంఠ వైకుంఠ చదువు వచ్చింది ఆ గజేంద్రుని యొక్క చేతితో దీనివల్ల అది కావాలి కానీ ఇక అని చెప్తూ ఇక మూడు అని పేరు మూడు అంకెలో ఇక్కడ ఒక వంకర పైలవ అంకర మేనహో అంకరొచ్చి ఉందట వచ్చు ఆ సర్వేసు ఉన్నా లేదు ఎవడ సాలికరవాళ్ళని అందరినీ ఎంత చేస్తాల్ కావాలంటే తీసుకో అంతేగాది చూసు అది ఇచ్చిన కూతున్నాడు పూసుకుని ఆ అన్నగారికి పద్నామ స్వామి వారికి అందరికి ఇచ్చాడు అందరూ కూసుకున్నారు అన్నా లోకోత్త సౌందర్యటువంటి నిజం వాదాలు స్వామి దేର୍వాజ్ ఏక హృదయంన కేకన కరువాంట చలగ్యం అండి ఆ ఐ కోని అదే ఆ రెండు కార్ల మీద తన ఏక దివ్యపాదము వేసి ఆ చేతురకయే ఆ జీవితాత్మలో ఆ దౌలగింది సువర్క సాధిత రాజోటి పటరట రోగె వర్గే కాయేవి కాదు తీగ మోలి కబల హసి చలవులి జగన్మోహిని మన్మధుని యొక్క చంద్ర కళాది లేక మూడు లోపులు మోహిపూర్ చేసిన బ్రహ్మదేవుడి యొక్క యాంత్రవాద తయార ఆ పుట్ట సౌందర్య ఆ సోర్ప్రు రామగోపా మోహించి ఆ ప్రకారంగా కూర్చిందట ఆ భక్తితోన్నది అంటే ఆ సంజయేశ్వరుడి జీవుడికి నవమి సంబంధం ఉన్నాయి అందులో పార్యా సంబంధం కూడా వర్తి సంజయ్డు మనందరికీ కూడా వస్తే వీళ్ళంతా ఈ జీవులేవద్దు భార్య ఆ సంబంధం ఉన్నది కనుక దాన్నే కోరింది పుచ్చ ఆ కారణం చేత ముఖ్యలేదు కానీ ఆ హోమావతారం ఉన్నదే ఏత నేర్చుకోలేదట రెండవ జన్మ అవతారం ఆ రామరూపంతోనే మైకి పోయి దాంతోనే దచ్చిందట ఓ ఆ శాసన దాంతోనే ఎప్పుడు ఈ అదే శ్వాస ఉందది లేదు ప్రపంచ దగ్గర చెప్పింది ఎవరే అబ్బయ్యాది ముక్కు చెని కోసింది ఎవరే అని అడుగుతా అట్టడు అంటే పానే ఆ కా చెప్పాలే తరుడా చెప్పట్లా తరుణవు లోక సంపన్నవు సుకుమౌ మహాబల ఆహాహసు వయసులో ఉన్నారు సంపన్న రూప లేదు కూడా ఆ శరీరములున్నాయి దిశ కాదో ఒప్పుకుంటే మార్చిపోలేటట్టున్నాయి బీ మహాబలవు విశాలి నేత్ర జిల్లా అయితే అన్నమే అహంకారము తీరే శ్లో అన్నారు చెల్లొన్నారు आते हा आईते हे मी मुपुला पालापुला शनो ओसिनी धामागा चातोमंदा देजक्येयते यत मुपुने लानी ने वदना दानतो अवन मुपुला शनो दानतो तापसौ उच्छन् वचा जिनौ కో దాని యొక్క మనసు నందుకోడిపోయా వాళ్ళగా మా సందేహి సాధించిందట ఇందువల్ల ఆ ముసలానికి వెళ్ళినప్పుడు ఎక్కడ తోటి అనేది పాడుతున్నాడు అతని గురించి అక్కడికి బాధపడుతున్నారు కూర్చున్నారట ఏం చేస్తున్నా చేస్తూ ఉన్నాడట ఆసనాలు పోయి చెప్పింది భార్య స్వామిలో కూర్చున్నా గుర్తున్నాడు ఆయన వారికి పళ్ళు పడుకుని పరిగెత్తి పెట్టారట నీకు ఎం చేసుకొచ్చి అమ్ము కూడా నేను ఎత్తి అనుకోవచ్చు అన్నా ఇలా కలిగిన ఆనందం సన్నిస్త ఇంకో అర్థమూర ఏం కావాలయా మీ పాద కమలు ఆ పాదము ఎందు ఎగ్జగని శక్తి మీ పప్పులు ఎందు స్నేహము నా జూరు పుట్టసారి అక్కడ వెళ్ళా వరకు ఏడంతలసులు మేరైపోయింది నిరస్కరించినటువంటి సౌందర్య ఆయన ఐద్దరి నాకు వచ్చిందట అయితే దుర్యోధన్ చక్రవర్తి యావత్తు ఆ దాసీపుడు అయినటువంటి విధుని యొక్క ఇంటి పోయినారట భోజనానికి పెడుతూ ఉన్నాడు అక్కగా మహారాజుని రాజు చేసి ఆ రుద్ర చెప్పి చేతనే భక్తవాతనికి ఆ పుధన్ముడు ఆ పథన్మూ పక్షాలు కూడా హంసత్వే భారత వరకు ఎవరైనా సరే శరూర్య సంపన్నులు చేశాక ఆ బురాన్ని కట్టి ఆ సభ చేశాడు అంసో badal be do be tan bal ko bal qur'an na surah ko badal badu na tan jo taman do abab badal ga daur <laughs> oti nal badal be తయ్యితుడు అకార్డు ఆయన వంటి నాయక్ వాయిట్ వరనసింహ శామనులై ఇటు ఆయన కవాస మాత్కను ఉద్దన్న నాయక ఆ వృధా ఆయన పోయే సందర్భించాము అంటే వారిని కావాల్సింది ఆ కాలం చేసే కట్టాలు అని చెప్పారట ఎవడైనా వచ్చినట్లయితే మూడు పుట్ల ఉక్కు కాలు తెప్పించారో శంఖ నిహితుల మంచి శంకుడు నిహితుడు అనే కేత రంగతములు బ్రహ్మలు వాళ్ళతో మీరు అనేకమైన చెప్పితే పొందుకోవాలను ఆ ప్రకారం ఎవరైతే రాకుండా మనసు తెలియచే ఇది శిక్ష పరిగెచ్చారట ఆ రుండుగానే ఇంకా రెండు మూడు గంటలు ఉన్నాయని పరిగెచ్చారు సైన్యులు రాదులు సామంతులు గంగనాథులు అంత పరిగెత్తారట మహా కుమారు తల్లి దగ్గర తీసుకొని చెప్పా ప్రభావతి అట్టాడు పెళ్ళి ఈ ప్రకారంగా భాగ్యున్నాను దేవుడి పంపో అంటే ఆనందం ఉందట స్వామి కాలం ఇది సినికు మనసి పాటివచ్చు అంత లింగి పాటిపులతో కూడినటువంటి అంతలింత కాలం కనుక నాకు ఈ రోజు ఋతుకాలము కూడా చేసి నా ఋతుకాలము నాలుగవ స్నానం చేసుకున్నా నాకు ఆ భావతి కేద ఉన్నది కేందే అంటున్నా పూర్తిగా పట్టింది పట్టుకో ఇది కాదురా కేంద్రుని భవదన్నా ఇది కాదురా కేంద్రుని భవదన్నా మదన కేజీ వాసవ కుమారు आलू पानी दिगि दिगा दुका केन गलत मान ना हाय हालेलुया कप्पे ने गोर्दो दिगाका अगलो अगल चम्मा सो पार्टी दा स होय सुती तो सामने से उठा लेगी अगल फलीरा दे పోయినాడో నమ్మని పోయినాడు కాడ నైట్లో చేయించు చోట రంగు ముందు చేయించి వచ్చా కనుక అంటే ఆయన అంటారు యాగు చేయండి అది కాక అదిమకే <Sanye> ఇలా <Sanye> వేల తారీఖు వీన్ లేదు అన్నట ఆడే అంటూ వేద పడిపోయాడు అదే అదే అదే అదే ప్రాణం ప్రాణేశ ంగ ప్రాణముల దర్మమాయ నింకి అదిగిన భమ్మ నీ రికే వచ్చి దిగుడు ఎలా సందగో అందుతున్నాట అరే బాబులు కథలో నేను ప్రాణాకైనా వదువుతాడు కానీ ఆయన ఒకేవాడు కాదు వందల యాభై ఇవే చెప్పలేదు సాడ కదే నుంచి ఆ రాజ్యం నాకు వాల్సింది కై కేసు వాళ్ళకు నమ్మే కేకే మహారాజు నువ్వు భార్య ఏ కింద రాత్రిపూట ఒక సేవల బారు బయలుదేరి ఈ కేకే రాజు మంత్రంకునే సేవల పొందుతు ఈ ముందు సేవ ఇస్తుందట కేకే మహారాజు మంత్రం అంట మరి స్వా ఆ కూలిగా చెప్పమంటావా ఏం చేయమంటావు లేదా కూర్చున్నారు కదా ఆ మనసు మనసు నవ్వు వచ్చింది కాదుకి పక్క పక్కన గడు దగ్గరే ఉండగా ఇంద్రులేదయ్యా ఒక కారణం ఉంది ఏంటో చెప్పు చెప్తే చచ్చిపోతా కలవతాయి రావాలి నీతో చెప్పా మర్మలో చాలా తగిలి చాలా నీ తల తగిలితే నువ్వు నాకు చెప్పలేదు రాసి పెట్టే నీకన్నా చెప్ప అంటే భో ఆ గురువు ఆట ఆయన అదే వదిలేస ఆటెట్టిగా ఉన్నాడు అప్రకారంగా బాధించినటువంటి యొక్క మహమ్మాలించి అడిగి నమ్మ అమ్మ దిగి ఇక తుడిచి ఉన్నది ఆ ఉషానుపాతుల యొక్క భార్య ఆ తృవుడి విషయంలో ఆ ప్రకారంగా తిరస్కరించి రాజు యొక్క హృదయా కూడా ఇది చేసేసింది తరువాత చింతేల ఏ ఛటవులనే శ్రున్నాడు అనేక భార్య తెలుసుకున్నారు చూస్తున్న సంతానం బాగా మందించారు ఈ బాధలు పడలేక ఈ పిల్లలు సవడా తిరుగుతూ ఉన్నట్టు భర్తనే కాబడవా అడితే ఆ దీర్ఘతంలో ఈ రోజున తనకు నీ స్త్రీలకు ఒక్కడే వస్తా రెండవ యొక్క తలంచినప్పటికీ అది కొలటాయి వ్యర్థమైపోతాయని కాదు చెప్తున్నారు అవ్వరు ఖర్చు చెప్పం ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజు మొదలు చేస్తూ ఉన్నా అంత మధుకి నీకు కూర్చోవో పనులు లేవు సంపాదన లేదు పైగా శాసనం కూడా చెప్తూ ఉన్నావా అని ఆ కుదారులు కైని కండల కట్టి ఆ గంగముఖలు కొడుకులు దాని మీద కట్టి ఆ కంగ్రాచులేషన్ ఆ వేదాలు చేతున్నా దాని మీదే ఒక తీసి ఆయన కోరి